తే స్వస్థితిలో నిలకడ చెందితే స్వరూపజ్ఞాన నిష్ఠుడైతే తన ఎందు తానుండుట అన్న నిర్ణయం గనక తెలిసిన వాడు అయితే జ్ఞానము చైతన్యము ప్రకాశము ఆనందం ఐదు లక్షణాలతోనే నిరంతరాయంగా ఉన్నాడు నిదానంగా అన్ని సత్ లోకి విరమించబడ్డా ఈ మిగిలిన నాలుగు లక్షణాలు కూడా సత్స్థితి అందు నిలకడిచింది ఇంకా అప్పుడు సద్బ్రహ్మా బ్రహ్మనిష్టను పొందాడు వీడు జీవన్ముక్తుడు ఇట్టి జీవన్ముక్తుడు ఇప్పుడు గురువును ఆశ్రయించాడు ఆయన ఏం చెప్పారు పరం ఆయన పరం వైపు చూడు ఇప్పుడు ఎప్పుడు చెప్పాం ఏనాడో చెప్పాం తత్వమసి మహావాక్యం చెప్పినప్పుడే చెప్పాం పరతత్వం నీ లక్ష్యం ఏంటి తత్వమసి మహావాక్యాన్ని కూడా లక్ష్యం మిగిలిన వాటికేమో తత్వమశే లక్ష్యమైతే తత్వమసికి పరతత్వమే లక్ష్యం ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే పరబ్రహ్మ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడం కోసమే బ్రహ్మానుసంధానం చేసావు పరబ్రహ్మ నిర్ణయం పొందడం కోసమే బ్రహ్మనిష్టను పొందావు అంతేగాని అక్కడ ఆగిపోమ్మాక అది ఇంటర్మీడియరీ అని నీ లక్ష్యాన్ని నీకు గుర్తు పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ నిర్ణయం పొందే విధానంలో మరలా మోత్తం సాంతం కిందకి దిగొచ్చి ఎక్కడైనా ఏ అణువైనా మిగిలిందా లేదా అని చూసుకుంటూ అణువు నుంచి మహత్వ దాకా మోత్తాన్ని పోగొట్టుకుంటూ పోవాలి నిరసిస్తుంటూ పోవాలి నిరసించడమే అక్కడ సాధన వేరే ఇంకేమి అలా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి సరే పొందేడండి పొందితే ఏం చేయాలి నాయన పరాత్పరతరం నాస్తి ఓ సూచన చేశారు ఏమిటది పరాత్పరమును మించినది లేదు అది సర్వవ్యాపకం ములుగురుచ్చ సులేక ఉన్నది పరబాహ్యము ములుగురుచ్చ సులేక ఉన్నది అనంత విశ్వం నువ్వు అనంత విషయం అని అంటున్నావు కానీ అన అనంత విశ్వం కాదు అనంతం అన్న శబ్దం ఒక పరబాహ్యానికే వర్తిస్తుంది అనంతం అచలం అజం అవ్యయం అోయం అదాహ్యోయం అక్లేద్యోయం అచింత్యోయం ఇవన్నీ పరాత్పరం పరబాహ్యానికి మాత్రమే సంబంధించినటువంటి లక్షణాలు జాగ్రత్తగా ఈ నడకని జ్ఞాన మార్గంలో అడుగడుగున విరమించాలి ఆ విరమించడంలో ఉన్న లక్షణంలో అభిమాన త్యాగం నీరు కదలగనే నీటి కదలకలను చంద్రునికి ఆరోపించినట్లు మనస్సులో కదులు కర్తృత్వ భోక్తృత్వాది ధర్మములను అవివేకులు ఆత్మయందు ఆరోపించుచున్నారు ఇప్పుడు కింద నుంచి పైదాకా చూశాము జీవభావం నుంచి పరాత్మర నిర్ణయం వరకు చూసాం ఇవన్నీ ఏమిటిలో ఉన్న నీళ్లు కదలు కదలైన నీళ్ళలో చంద్రపరి నాద బిందు చంద్రుడు చెలించలేదు మనస్సు చెలించగానే ఆత్మ చెలించడం లేదు అంతే జాగ్రత్త స్వప్నావస్థల మాత్రమే మనస్సు పనిచేయను అంతే గాఢ నిద్రావస్థలో ఈ మనసు పనిచేయడం లేదు మనస్సు లేని సుష్వస్థను కూడా ఆత్మ ప్రకాశింప చేయుచ్చునే ఉన్నది అది నేనున్నానుగా నేను లేకపోతే నిద్ర ఎవడిపోయాడు నిద్రానుభవం ఎవరికి ఉంది నేను లేకపోతే మనసు లేదని గుర్తిస్తున్నవాడెవడు ఇంద్రియాలు లేవని మనసు లేవని సుఖానుభూతిని గుర్తిస్తున్నవాడెవడు ఆనందానుభూతిని గుర్తిస్తున్నవాడెవడు పంచకోశములను గుర్తిస్తున్న వాడెవడు పంచభూతాలను గుర్తిస్తున్న వాడేవాడు పంచ తన్మాతలను గుర్తిస్తున్న వాడేవాడు సకల వేష్టి సమిష్టిలను అన్నింటినీ ఏ ప్రకాశమైతే ప్రకాశింప ఆ ప్రకాశమే నేను పట్టి అనంతాత్మను మనోసంకల్పాలు పట్టలేవు ముట్టలేవు అంతే కదా ఇది తొట్టిలో నీళ్లు అదే ఆకాశంలో చదువు ఎక్కడైనా సామ్యమే ఉందా దేనికి దానికి ఇప్పుడు ఇరవై మూడు మొదలు పెడదామండి మొదలు పెట్టండి శ్రీకృష్ణానంద మఠం బాగా రాగేచ్ఛా సుఖ దుఃఖాది బుద్ధిక అంటే ఆత్మ వేరని నిరూపణ చేస్తున్నారు ఇప్పుడు మనసు వరకే విచారణ చేస్తాం ఎంతో మంది శ్లోకంలో విచారణ చేసి మనసు కంటే మిగిలిందంతా వేరైన ఉన్నటువంటి దాన్ని రూపించాం ఆకాశంలో చంద్రుడు తొట్టిలో నీళ్లు ప్రతిబింబం జాగ్రత్తగా ఇప్పుడు బుద్ధి కూడా ఆత్మ కాదు అని నిరూపిస్తున్నారు